సంకీర్తన సంఖ్య నాలుగు వందల యాభై నాలుగు అంగనలాల మనచేనాడించుకుని గాని సంగతి ఇరిగిన నెరజా నడితడే వడలులేని వానికి ఒక్కడే తండ్రాయగాని తడయక పురుషోత్తముడు ఇతడే బడబాగ్ని జలధికి పాయక అల్లుడాయగాని వెడలించన మృతము విష్ణుడితడే పులిగూడు దిన్నవాణి పొందు ఒక్కటే తేసగాని నలువంక లక్ష్మీనాథుడిదడే చలికిని గోవరి వాణి సరుసభావాయగాని పలుదేవతల గెల్ల ప్రాణబంధుడిదడే ఎక్కడో గొల్లసతులకింటి మగడాయగాని తక్కక వెదకే పరతత్వమితడే మిక్కిలి శ్రీవేంకటాద్రితమేలెగాని తక్కక వేదము చెప్పే దైవమీతడే